సో అంటే ఆయన సమస్య ఏమిటంటే కంసుడు మలినాత్మ ఎలా ఈశ్వరంలో కలిశాడు ఆయన మలినాత్మ ఎలా అయిందండి అంటే అబుద్ధానాం ఆత్మాపి మలినో మలై అబుద్ధుడు కనుక అంటే బుద్ధు కనుక ఆత్మయందు మాలిన్యాన్ని భావన చేశాడు కనుక అలా చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా చెప్పే ప్రయత్నం దీని అభిప్రాయం ఏమిటంటే మనిషి పుణ్యం చేసినా పర్లేదు పాపం చేసినా పర్లేదు అని కాదు అని స్వరూపమునందు పుణ్యపాపములు లేవు అని తెలుసుకో నా కర్మణా వర్ధతే నో కనీయా ఆత్మచైతన్యము ఒక కర్మచేత వర్ధెల్లదు మరో కర్మచేత కృంగిపోదు చిక్కిపోదు అది వృద్ధి హ్రాసములకు అతీతంగా పూర్ణ చైతన్యము ఆ విధంగా తెలుసుకో కర్ అనే భావన ఉన్నంతవరకు ధర్మానుష్ఠానమే మనం చేయాలి దానికి దీనికి సంబంధం ఏం లేదు ఆ విషయం వేరు విషయం వేరు ఆకాశము మాలిన్యము లేదు కానీ చూడగానే మాలిన్యంగా ఉన్నట్టు కనపడ్డా కూడా మాలిన్యము లేదు వర్షం కురుస్తున్నా కూడా మాలిన్యము లేదు ఓకే మంచిది సో బాలానాం మలినం మలై బాలు బాలుం బుద్ధిమంతులు కాదు తెలివైన వాళ్ళు ఏం కాదు ఎబలాడుకుంటూ ఉంటారు ఘనఛన్నమర్కం ఘనఛన్నదృష్టి యథా నిష్ప్రభం మన్యతే జాతమూఢ అన్న ఒక శ్లోకం ఒకటి ఇక్కడ ఇప్పుడు మూఢుడు మూఢుడు అంటే మూర్ఖుడు అంటే మూర్ఖుడు అంటే ఏమీ తెలియని వాడు మూఢుడు అంటే మోహాన్ని పొంది ఉంటాడు కానీ తెలుసునని భ్రమపడుతూ ఉంటాడు వాడిని మూఢుడు మూర్ఖుడు మీకు టీవీ స్క్రీన్ల మీద కనపడ్డాడు ఎక్కడో మూల కూర్చునేదో వాడు బ్రతికేదో వాడు బతుకుతూ ఉంటాడు ఈ మూఢుడు టీవీ స్క్రీన్ మీదకొచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ ఉపన్యాసం మొదలు పెడతాడు ఉడికే మీకు మూర్ఖుడికి మూఢుడికి తేడా ఏదో చెప్తాడు జాత మూఢ అంటే వ్యమోహాన్ని చెంది ఉంటాడు వాడు అంటాడు ఘనఛన్న ఘనఛన్న దృష్టి మేఘాలు ఉన్నాయి మేఘాలకు అవల వైపున సూర్యుడు ఉన్నాడు మేఘాలు యువతల వైపున వీడు నిలబడి ఉన్నాడు ఇప్పుడు ఈ మేఘాలు కప్పేసాయి ఏమిటి కప్పేసేయి సూర్యుడిని కప్పేసేయా వీడి చూపును కప్పేసేయా మీరు ఆలోచించండి ఏం చెప్పమంటారు ఇప్పుడు దీపం ఇక్కడ దీపం ఉంది నేను ఇక్కడ కూర్చున్నాను ఈ వస్త్రం దీపాన్ని కప్పేసిందా నా ముఖాన్ని కప్పేసిందా ఘనఛన్న దృష్టి మేఘముల చేత కప్పివేయబడిన చూపు ఘనఛన్నమర్కం నిష్ప్రభం మన్యతే వీడేమంటాడు సూర్యుడు ప్రభాహినుడ కాంతి లేదు సూర్యుడిలో మేఘంలో చేత కప్పివేయబడినాడు అని వీడు లెక్క వేస్తాడు గ్రహణం పట్టిందండి గ్రహణం దేనికి పట్టింది మీ చూపుకి పట్టిందా లేకపోతే సూర్యుడికి పట్టిందా క్యా బాత్ హే అసలు గ్రహణం గ్రహణ స్నానం అది చేయడం అది వేరే సంగతి ఏదో ఏదో పేరు పెట్టి పెద్దలు ఏం చేశారంటే ఏదో పేరు పెట్టి వీడిని శుచిగా ఉండమని పూర్ణమ శివాయ జపం చేసుకోమని మంత్ర జపం అది చేసుకోమన్నారు ఆ టైంలో ఆస్ట్రానామికల్గా సమ్ చేంజెస్ అవి వస్తాయి కంటికి మంచిది కాదు అటుకేసి చూడద్దు అన్నారు ఆ టైంలో తిండి తింటే ఆ తిండి వీడికి సరిగ్గా అరుగుతుంది ఏదో కొంత డిఫరెన్స్ ఏదో ఉంటుంది అనే అభిప్రాయంతో ఆ పూట భోజనం మానేసి ఉపవాసం చేయమని చెప్పారు ఉపవాసం చేయమని కేవలం గ్రహణంలోనే చెప్పలేదు ఏ సందర్భం వచ్చినా ఉపవాసం చేయమనే చెప్పారు ఏకాదశి ఉపవాసం చేయి ఇప్పుడు ఉపవాసం చేయి అప్పుడు ఉపవాసం చేయి అని ఉపవాసాన్ని వాళ్ళు విధించేవారు ఎందుకంటే ఉపవాసం చేస్తే శరీరానికి మనస్సుకి కూడా మంచిది ఉపవాసం మంచి లక్షణం ఈ మధ్యన అమెరికాలో గత పద్నాలుగు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టిన గొప్ప సత్యం ఏమిటంటే ఉపవాసం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని కనిపెట్టారు అది ఎలా కనిపెట్టారంటే ఒక ర్యాట్ తీసుకున్నారు ఈ ర్యాట్ జీవితకాలం ఎంత లెక్కేశారు అది పద్నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమం సో రెండు గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్ తీసుకుని ఒక ర్యాట్కి కడుపు భోజనం పెట్టేవారు ఇంకో ర్యాట్కి ఉపవాసం భోజనం పెడుతూ ఉండేవారు రెండు కూడా అలా పరిశీలన పన్నెండేళ్ళులో పదేళ్లో పరిశీలన పని పద్నాలుగు కాకపోతే పద్నా పదో ఇదే పని కోతులు మేచ్చేశారు ఒక పర్టికులర్ కోతు లాంగ్ లైఫ్ ఉన్న కోతులు మేచేసారు వాటిని వాటికి ఒకదానికి కడుపు నిండా భోజనం పెడుతూ ఉంటారు ఇంకోదానికి ఉపవాస భోజనం పెడతారు ఉపవాస భోజనం అంటే దానికి ఏదో లెక్క ఉంది మామూలుగా తినేదానికంటే ముప్పై శాతం తగ్గించి పెడతారు అలాగే సైంటిఫిక్గా లెక్కేస్తారు పెడితే ఆ ఫోటోలు చూస్తే నేను ఆశ్చర్యపోయాను ఈ ఉపవాసం చేసి కోతి ఎంత బాగుందంటే పదేళ్ల తర్వాత చిలకలా ఉంది చాలా బాగుంది ఈ ఉపవాసం లేకుండా కడుపు భోజనం చేసి కోతును చూసారా అది చావడానికి సిద్ధంగా ఉంది ఒళ్ళంతా కూడా రోగాలు వచ్చేసేదానికి ఒళ్ళంతా కూడా చాలా బోధ కింద తయారైంది ఇట్ ఈజ్ దాని వృద్ధాప్యం అంతా దాని ముఖంలోనే కనపడుతుంది వెరాజ్ ఈ కోతి చాలా బలంగా ఉంది అలాగే ర్యాట్స్ ఇది వాళ్ళు చేసిన రీసెర్చ్ పదేళ్ల రిసెర్చ్ అది నేచర్లో వచ్చింది పేపర్ పెద్ద జర్నల్లో వచ్చింది మీరు తినే భోజనంలో ముప్పై శాతం అర్జెంటుగా తగ్గించేస్తే మీరు బాగుంటారు ఆరోగ్యంగా అని రిపోర్ట్ ఇచ్చాడు ఉపవాసం ప్రమోట్ చేయటం కోసం జపం చేసుకోమని నదీ స్నానం చేయమని ఏదో పేరు పెట్టి దేవుణ్ణి ఆరాధించమని పూర్వం వాళ్ళు అలా చెప్పేవారు ప్రతిదానికి దేవుణ్ణి సూర్యుడు ఉదయిస్తున్నాడు చేయి జపం చేయి ఆ టైంలో భోజనం చేయకు అని చెప్పారు ఉదయిస్తున్న సూర్యుడికే ఇంత చెప్పినప్పుడు గ్రహణం పట్టినప్పుడు ఎందుకు చెప్పరు చెప్పారు అంతేగాని దాని అర్థం నిజంగా సూర్యుడు ఉదయించేసేయడనో నిజంగా సూర్యుడికి గ్రహణం పట్టేసిందనో కాదు కాబట్టి సూర్యుడికి గ్రహణం అనేది ఉండదు గ్రహణం మన దృష్టికే ఉంటుంది కానీ అజ్ఞాని సూర్యుడికి గ్రహణం పట్టింది ఇప్పుడు సూర్యుడికి విడుపు వచ్చింది సూర్యుడికి విడిపోటండి మనకే విడుపు మనకే గ్రహణం మనకే విడుపు అని ఇలాగ అంచేతనే ఈ గ్రహణం టాపిక్ మీద ఈ జన వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు ఎందుకంటే వాడి టాపిక్ వేరు మన టాపిక్ వేరు మనది విశ్వాస ప్రధానంగా ఉంటుంది మేము సూర్యుడికి దండం పెట్టుకుంటాం ఆయా మాకు అలవాటు ఏదో పేరు పెట్టి మేము సూర్యుడికి అలా దండాలు పెట్టుకుంటూ ఉంటాం పొద్దున్నోసారి దండం పెడతాం సాయంకాలం ఒకసారి దండం పెడతాం గ్రహణం వచ్చిన రోజులు ఇంకోసారి కూడా దండం పెడతాం అయితే త్రిషమణ స్నానం విధించారు ప్రాతస్నానం మధ్యాహ్న స్నానం సాయం స్నానం ఇప్పుడు ప్రతిరోజు రెండు మూడు స్నానాలు ఎవరు చేయట్లేదు రెండు చేస్తున్నారు గ్రహణం వచ్చిన రోజులు ఇంకో స్నానం కూడా మేము చేసుకుంటాం మాకేమో అలాంటి భక్తుంది మాకు ఆ నమ్మకం ఉంది నువ్వేవాడు కాదండానికి అయిపోయింది అక్కడితో వాడు మాత్రం ఏం కాదంటాడు కాదండవు అదేదో సూర్యుడికి ఏదో అయింద నువ్వంటే వాడు ముక్కు పట్టుకుంటాడు ఏమైందో చెప్పు అంటే పక్కన ప్లానిటేరియం దాని ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన మంచి వేదిక్ సైన్సెస్ అవి చదువుకున్నా ఆయన ఆయన అడిగారు ఏమంటే గ్రహణం పెట్టినప్పుడు సూర్యుడికి ఏదైనా అవుతుందా అని వీళ్ళిద్దరూ కలిసి ఆయన్ని సలహా అడిగారు ఏమే అవ్వదని చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తారు వాడు అసలు వాళ్ళతో పెట్టుకోకూడదు ఈ టీవీ వాడు ఏం చేస్తాడంటే వాడిని ఒకడిని ఇన్నొకరిని పిలిచి ఇద్దరిని చూపించి వీళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటుంటే వాడిని నవ్వుతూ ఉంటాడు అలా నవ్వుతూ ఉంటాడు ఒకడు నన్ను అడిగాడు మీరు ఏదో సైన్స్ ఏదో ఉద్ధరించారని విన్నాం మీరు చర్చకు వస్తారా అంటే నేనేమో ఫోన్ మీద అడిగాడు నేనేమన్నాను అయినా నేను తిట్టుకుంటుంటే ఒకరినొకరు మీరు కూర్చుని ఎంజాయ్ చేస్తారు అందుకోసమేనా అని అడిగారు అంటే అలా అడుగుతున్నారు అదే ఫ్యాక్టే కదా మీరు చెప్పండి దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్టు ఫాల్ ఇంటూ యువర్ ట్రాప్ నన్ను ఒక్కడిని పిలు నేను వస్తా నువ్వు వాడితో కలిసి పెడతారంటే నేను రాంక్ యూ సార్ అన్నాడు అయిపోయి నన్ను ఒక్కడి పిలు నువ్వు అడుగు నువ్వేమడుగుతావో అడుగు నేను నీకు తడాఖా చూపిస్తా నువ్వు అడిగి నువ్వే ఆశ్చర్యపోతావు ఏమడుగుతావో అడిగితే అసలు గ్రహణమే లేదని చెప్తాను నేను ఇంక ఇప్పుడు నన్ను ఏం చేస్తారు మీరు గ్రహణం నీకు నాకు రాదాయినా సూర్యుడికి ఏ గ్రహణం లేదు అని చెప్తాను కాబట్టి బాలానాం గగనం మలినం మలై బాలు వివేకం లేని వాళ్ళు ఆ మేఘంలో ఉండే ఆ నల్లధనము లేకపోతే బ్లూ కలరు దాని సోర్స్ ఏమిటి ఆకాశం యొక్క స్వరూపం ఏమిటి ఈ తేడా ఏం తెలియనివాడు ఏమనుకుంటాడు ఆకాశమే మలినమైందనుకుంటాడు అలాగే అబుద్ధానాం ఆత్మాపి మలినోమలై అబుద్ధులకి కూడా ఎంత గొప్ప వాక్యమో చూడండి అబుద్ధులు కూడా వీడు పుణ్యాత్మ వాడు మలినాత్మ అని ఇలాగ విభాగం చేసి కూర్చుంటారు వాళ్ళకి ఏం తెలియదు పాపం చూడండి దుఃఖము ఆత్మ దుఃఖము సుఖము ఇప్పుడు గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్ అట్మాస్ఫియర్లో ఉంటాయి ఆకాశంలో ఉండవు అట్మాస్ఫియర్ అని ఒకటి ఉండే ఈ భూగోళం చుట్టూ ఉన్నటువంటి వాయుమండలం దాంట్లో గుడ్ వెదరు బ్యాడ్ వెదరు అనేవి ఉంటాయి ఆకాశంలో ఏముండదు అలాగే దుఃఖము సుఖము అనేవి మాలిన్యములు మాలిన్యం అన అవి బుద్ధి ఉంటాయి ఆత్మ చైతన్యమునందు ఉండవు ఆ తేడా తెలియని అబుద్ధుడు కాబట్టి అబుద్ధుడు ఎవడనమాట నేను అన్హ్యాపి నేను దుఃఖిని నేను పాపిని అని ఎవడనుకుంటాడో వాడు అబుద్ధుడు వాడు తత్వం తెలుసున్నవాడు కాదు ఇప్పుడు వాస్తవంలో ఇప్పుడు వేసంకాలం వచ్చింది ఆకాశం నిర్మలంగా ఉంది వర్షాకాలం వచ్చింది ఆకాశం మలినమైపోయింది రెండూ తప్పే అలాగే నేనిప్పుడు సుఖంగా ఉన్నాను నేనిప్పుడు దుఃఖంగా ఉన్నాను రెండూ తప్పే ఈ సుఖంగా ఉన్నాను తప్పే ఆ దుఃఖంగా ఉన్నాను తప్పే ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను ఒక ఆయన దగ్గర రెండు మంచాలు ఉన్నాయి పాతకాలపు దృష్టాంతం ఒక మంచానికి అన్ని నల్లు బాగా గట్టిగా నల్లులు అవి సమర్థంగా ఉన్నాయి ఇంకో మంచము నల్లు లేవు స్వచ్ఛమైనటువంటి పరుపు అది హాయిగా ఉంది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ స్వచ్ఛమైన పరుపు మీద కూర్చుంటాడు కొంతసేపు ఆ మంచం మీద కూర్చుని ఉల్లాసంగా హాయిగా ఉంటుంది కదా నవ్వుతాడు ఇంకో కొంతసేపు వెళ్ళి ఆ నల్లు మంచం మీద కూర్చుని ఆ నల్లు కుడుతుంటే అవిగో నా నల్లు నన్ను కుట్టేస్తున్నాయి అని ఏడుస్తాడు ఇప్పుడు ఆయన చేయాల్సిన పనేమిటి ఈ మంచం మీద కూర్చుని నవ్వనూ వద్దు ఆ మంచం మీద కూర్చుని ఏడవను వద్దు ఆ మంచాలని వాటిదాన్ని వాటిని ఉండని నువ్వు నిర్లిప్తంగా ఉంటే సరిపడుతుంది కదా అదే చేయాలి అదేవిధంగా మనస్సు ఓ రోజు దుఃఖంగా ఉంటుంది ఓ రోజు సుఖంగా ఉంటుంది కాబట్టి నిన్ను వెళ్ళి మనస్సుతో తాదాత్మ్యం చెందమని ఎవరు చెప్పాడు అసలు ఆ మంచం మీద కూర్చున్నట్టుగా ఈ మనస్సు యొక్క అవస్థ అది నేను అనే అజ్ఞానంలో మనం ఉండడం చేతనే మనకి దోషాలు వచ్చాయి మనం ఏం చేయాల్సి ఉంటుంది పెర్సివియరింగ్లీ అంటే నిరంతరము ఆత్మనిష్ఠ అంటే ఎప్పుడు కూడా మనస్సుని వాచ్ చేస్తూ ఉండాలి మనస్సును అలా వాచ్ చేయాలి మనస్సుని వాచ్ చేయడం మనస్సు మీద మనసు మంచం మీద కూర్చోకూడదు మంచానల్లా వాచ్ చేయాలి దాని మీద కూర్చోకూడదు కూర్చుంటే దాని లక్షణం మనకు వస్తుంది అలాగే మనస్సుని వాచ్ చేయాలి మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి ఒకే ఈవేళ మనస్సు ఉల్లాసంగా ఉంది వాచ్టి మనస్సు కొంచెం కలతగా ఉందనుకో ఒకప్పుడు కలతగా ఉంటుండే ఓకే వాచ్టి ఒకసారి తెలవదు అని మూడింటికి తెలివచ్చింది నాకు తెలివిస్తే మనస్సు కలతగా ఉన్నప్పుడు ఓకే ఓ మనస్సా నువ్వు కలతగా ఉన్నావా నేనేం చేశానంటే ఒకప్పుడు టీ పెట్టుకు తాగేసి దాన్ని వాచ్ కూర్చున్నా పోయింది అవతల కలత మళ్ళీ పొడుకుని దరపోయా లేకపోతే ఆ కలత అంతా అనుకుంటే పొరపాటు కాబట్టి మనస్సుతోటి తాదాత్మ్యం చెందితే దాన్ని మలినం నాదై కూర్చుంటుంది దాన్ని శుచి నాదై కూర్చుంటుంది కాబట్టి ఈ శుచి మలినం శుచి మలినం వీడి మధ్యన వీడి గెలగలు అడుతూ ఉంటాడు అది దోషం కాబట్టి బుద్ధిగత దోషములను మనం ఆత్మస్వరూపమునందు ఆరోపించుకోనడం చేత వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా మంచిది భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఎస్మాత్ అది అవతారిక ఎంచేతనంటే ఇప్పుడు వ్యాఖ్యానం యథా ఘటాకాశాది భేద బుద్ధి నిబంధన ఓహో ఇంకా ఉంది అవతారిక ఇంకా అవలేదు రూపకార్యాది భేద వ్యవహారే హోపాధిజీవభేదకృత జన్మ మరణాది వ్యవహార ఇప్పుడు ఆకాశంలో దృష్టాంతం ఆకాశంలో మీకు వ్యవహారం ఉంది ఏమిటి వ్యవహారము ఇది ఘటాకాశము అది మఠాకాశము ఘటాకాశం చిన్నది మఠాకాశం పెద్దది రూపవ్యవహారం ఘటాకాశము నీళ్లు స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది మఠాకాశం మంచం వేసుకుని కొడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఇది కార్యభేదము కార్యభేదము కార్యవ్యవహారము మఠాకాశము ఘటాకాశము అనేది సమాఖ్య వ్యవహారం చూడండి వ్యవహార భేదం ఎంత వచ్చింది ఇంతటి భేదము ఎందువల్ల వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యవహారము అంటే ఘటాకాశము మహాకాశము కంటే భిన్నము అనే బుద్ధిని బట్టి వచ్చింది ఘటాకాశ భేద బుద్ధి నిబంధన నిబంధన అంటే హేతువుగా గలది ఘటాకాశము మహాకాశము కంటే భిన్నము అనే బుద్ధి అనే అనే తలంపు ఆ రకంగా ఉంటాడు ఆ దర్శనము అదేమి యోగ్యమైన దర్శనం కాదు కానీ ఆ దృష్టితో వీడు ఉంటాడు ఆ దృష్టి కారణంగా రూపకార్య సమాఖ్య సమాఖ్యా పుట్టింది ఆ భేద బుద్ధిని బట్టి పుట్టింది మంచిది అదేవిధంగా జీవుడు ఈశ్వర జీవ చైతన్యం ఈశ్వర చైతన్యం కంటే భిన్నము అనే బుద్ధివీడియన్ ఉంటుంది నేను భిన్నుడను అనే బుద్ధివీడియన్ ఉంటుంది ఆ బుద్ధికి కారణం దేహోపాధి ఆ బుద్ధి కారణంగానే నేను పుట్టాను నేను చచ్చిపోతాను అనే వ్యవహారం ఉంటుంది జన్మ మరణాది వ్యవహారం కూడా ఆ బుద్ధిని బట్టి నేను ఆకాశము వలే భేదము లేని నిర్ నిర్వికార ఆకాశము వంటి చైతన్య స్వరూపుడను అనే అనే బుద్ధిలో ఆ జ్ఞానంలో మీకు పుట్టుగా మరణము అనే ఆలోచనే అసలు రాదు ఆ తలపే తగలదు మనస్సుకి ఆ తలపెక్కడి నుంచి వచ్చింది ఆ దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము నేను జీవుడను ఈశ్వరుని కంటే భిన్నుడను అనే జీవభేదాన్ని బట్టి జన్మ మదర్నాది వ్యవహారము వచ్చినది చూడండి మీరు జన్మని ఒక్కసారి నువ్వు జన్మ అని ఒక్కసారి కనుక మీరు అన్నారంటే వేర్థ వ్యవహారం వచ్చేస్తుంది ఎంత పెద్ద వ్యవహారం అంత పెద్ద వ్యవహారం వస్తుంది నన్ను అడిగారు ఫోన్ చేసి అడిగారు ఒక ఆఫీస్లో అడిగారు మీరు మీ జన్మ ఎప్పుడు అండి అని అడిగాలి నేనన్నాను ఎందుకు అడుగుతున్నారు మీరు అన్న అంటే అదేమన్నా సీక్రెటా అన్నారు సీక్రెటే కాదు మీరు చెప్పండి అసలు వై ఓ రాస్కి మీ పర్పస్ ఏమిటి అంటే జన్మతిథి ఏదో మేము చేయాలని అనుకుంటున్నాం అందుకోసం మేము అడుగుతున్నాము అంటే ఓకే నౌ యూ గెట్ యు టోల్డ్ మీ ది పర్పస్ నో ఐ విల్ గివ్ యూ ది ఆన్సర్ ఐ వాజ్ నాట్ బోర్న్ పర్పస్ను బట్టి మనం సమాధానం చెప్తాం ఈజ్ దట్ ఫైనల్ ఎస్ దట్ ఈజ్ ఫైనల్ సో వాట్ షుడ్ బీ డూ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ డోంట్ డూ ఎనీథింగ్ యు నీడ్ నాట్ డూ ఎన్ నా సంబంధం లేకుండా మీరు ఏదైనా చేసుకుంటారంటే నేను వచ్చి మిమ్మల్ని అడ్డు పెట్టలేను కదా యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ నేనేమో ఇమ్మిగ్రేషన్లో వెళ్తున్నా డేటా ఇమిగ్రేషన్ అక్కర్లేదు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రిస్క్రిప్షన్ డ్రగ్ కావాల్సి వచ్చి ప్రిస్క్రిప్షన్ అడిగినప్పుడు వాడు ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఇచ్చేప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత అడుగుతాడు ఇమ్మిగ్రేషనే కార్లా అప్పుడు వాడి దగ్గర ఐ వాజ్ నాట్ బోర్న్ అని చెప్తే అది అసందర్భంగా ఉంటుంది వాడు అడిగాడు వాట్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ వాట్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అని అడిగాడు అయిపోర్త్ వాడు కంప్యూటర్లో చూస్తూ మన అడుగుతాడు ఆ కంప్యూటర్ మనకు కనపడదు వాడికి కనపడుతుంది వాడు దాంట్లో చూసుకుంటూ అడుగుతాడు చాలా ప్రేమగా అడుగుతాడు మనం కూడా నిర్వికారంగా సమాధానం చెప్పేస్తే వెంటనే మన డ్రగ్ మనకి ఇచ్చేస్తాడు ఇమిగ్రేషన్లో కూడా అంతే వాడు మనని పంపించేస్తాయి కాబట్టి భేదబుద్ధిని బట్టి వ్యవహారం నిర్మాణం అవుతుంది జన్మ మరణం వ్యవహారం మీరు ఒక్కసారి జన్మని యాక్సెప్ట్ చేశారంటే నవ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ జన్మ అయిపోయింది ఇంక జన్మే ఉంది అయిపోయింది అయిపోయిన దాన్ని సంవత్సరానికి ఒకసారి గుర్తు తెచ్చుకొని మనం సంతోషపెట్టుకోవడం కోసం హడావిడి చేసుకోవడమే మిగిలింది తప్ప జన్మ అన్నది ఎప్పుడో వెళ్ళిపోయి డేట్ ఆఫ్ బర్త్ అంటే అర్థం ఏంటి హీఈ్ క్లోజ్ టు డెత్ బై వన్ మోర్ ఇయర్ కదూ కాబట్టి వాడు హీజ్ బి క్లోజర్ టు డెత్ వెళ్ళిపోతున్నాడు అర్థం దాంట్లో పెద్ద పెద్ద ఉత్సాహపడాల్సిందేం లేదు గారు గో రన్నింగ్ క్లోజర్ టు డెత్ డెత్ ఇట్ విల్ బి స్టేరింగ్ ఇన్ ది ఫేస్ ఐటెల్ ఏ డెత్ ఉంటే దాన్ని వ్యవహారం వస్తుంది అమెరికాలో వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిన చచ్చిపోయిన తర్వాత నువ్వు విశాలమైన పెట్టిలో పడుకోవాలనుకుంటున్నావా ఇరుగ్గా ఉన్న పెట్టిలో పడుకోవాలనుకుంటున్నావా అని ఎవడనైనా అడిగితే వాడు ఏమంటాడు నేను విశాలమైన పెట్టిలో పడుకోవాలి తర్వాత ఆ పెట్టి దేవదారు చెక్క అయినా పర్లేదా లేకపోతే టీకు చెక్క కావాలా టీకు చెక్క కావాలి అయితే ఆరు వేల అవుతుంది దాని ఖరీదు సిక్స్ డాలర్ నిజంగా సిక్స్ అంటే దానికి సిల్వర్ ఆ బద్దీలో అవి పెట్టి చేస్తాడు సిక్స్ థౌజండ్ బెస్ట్ది సిక్స్ థౌజండ్ డాలర్స్ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కొడుకు సిక్స్ డాలర్స్ పెట్టి పెట్టిలో నిన్ను పెడతాడా లేకపోతే రెండు వందల డాలర్లు పెట్టిలో చేస్తాడా అని అడుగుతాడు నెక్స్ట్ ప్రశ్న ఇదంతా కూడా టీవీలో వస్తుంది నీ ప్రశ్నలో అడిగితే వీడికి డౌట్ వస్తుంది కరెక్టే భోజనం బతుకున్నప్పుడే భోజనం అంతభాతంగా పెడుతున్నాడు వీడు చచ్చిపోయిన తర్వాత సిక్స్ డాలర్స్ పెట్టుకుంటాడా వీడి కోసం భార్య కొన్నిస్తుందా కొండ కూడా అనవసరం కదండి ఉరికే ఈ పెట్టి లోపల పెట్టేసింది పెట్టి కోసం రెండు వేల ఆరు వేల డాలర్లు ఎందుకండి రెండు వందలు చాలు వందలు వచ్చేది ఏదైనా ఉంటే అది కూడా చాలు లేకపోతే ఒక పాత గోరు సీ తరే మెట్టి కూడా వేస్తే ఏదో చుట్టుముట్టు అందరూ చూసి వాళ్ళకి బాగుండదు కనుక సజ్జీలో పూట కడితే ఓ పెట్టిలో పెడితే కొంచెం మూతాది వేసి ఆ పైలు మట్టిపోస్తే కరవచ్చు కొడుకు విశాలమైన పెట్టిలో పెట్టండి నిన్ను కాబట్టి నువ్వే కొనుక్కుంటే మంచిది నా దగ్గర ఆరు వేల డాలర్లు లేవు పెర్ మంత్ నైన్టీ డాలర్స్ ఇన్స్టాల్మెంట్ కడతారు పీపుల్ పే ఫరే నైంటీ నైన్ డాలర్స్ ఇన్స్టాల్మెంట్లు కడుతూ ఉంటాం చచ్చిపోయిన తర్వాత చేసుకునే పెట్టే దీన్ని మరణ వ్యవహారము అని అంటారు ఈ మరణ వ్యవహారం వీడికి ఇప్పుడే పట్టుకుంది ఎందుకోసం పట్టుకుంది అంటారు నేను జన్మించాననే భ్రమను బట్టి వ్యవహారం ఇంకా మన ఇండియాలో ఎలా ఉంటుంది నాకు కొడుకులు లేరు కదా మరి తద్దినం పెట్టకపోతే నా బతికేమవుతుంది కూతుళ్ళు తద్దినం పెట్టచ్చా పెట్టకూడదేమో కూతుళ్ళు పెట్టకూడదు కూతుళ్ళు కొడుకులు పెట్టచ్చు కదా అంటే వాడు పెడితే మనకు వస్తుంది అది కూతురు కొడుకు వాళ్ళ వాళ్ళకి పెట్టుకుంటాడు కానీ మనకు పెడతాడు ఎంత వ్యవహారం ఉందో చూడండి వీడు వీడు అమెరికాలో ఉంటే తద్దినం పెట్టబోతే అలాగా చూడండి తద్దినం పెట్టాలి నిత్యకర్మ కనుక తద్దినం పెట్టివాడు పెట్టాలి తద్దినం ఎవడి కోసం ఉద్దేశింపబడిందో వాడు బెంగ పెట్టుకుంటే అది ఏమన్నమాటది అది అజ్ఞానం కాబట్టి జన్మ మరణాది వ్యవహార ఎక్కడి నుంచి వచ్చింది వ్యవహారం జీవభేద కృతృతమేవా క్లేషకర్మ ఫలమలవత్వం ఆత్మన పరమార్థత ఎప్పుడైతే వీడు నేను జీవుణ్ణి అనే భేదబుద్ధి పెట్టుకున్నాడో దేహం ఉపాధని అహం ఆత్మబుద్ధి కలిగి దాని ఎందు భేదబుద్ధి పెట్టుకున్నాడో దాన్ని వీడికి సమస్యలన్నీ వచ్చాయి వ్యవహారం వచ్చింది జనమ జనన మరణ సుఖ దుఃఖాది వ్యవహార టీకాగారుడు వ్యవహారం దేహాన్ని వచ్చింది సుఖం కాదు వ్యవహారం మనస్సును బట్టి వచ్చింది ఈ వ్యవహారం అంతా వచ్చింది ఇంకా ఏమొచ్చేయండి క్లేశములు వచ్చాయి క్లేశములు అంటే కష్టములు నర్థం అనేది పారిభాషికం క్లేశములు ఐదు అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశా క్లేశాహ అవిద్య అజ్ఞానము అజ్ఞానము ఎవరికి మనసు బుద్ధిక ఆత్మకా బుద్ధికే ఆత్మకి కాదు ఘనఛన్న దృష్టి ఘనఛంద అర్క కాదు ఆత్మకజ్ఞానం ఏమి ఉండదు బుద్ధిక జ్ఞానం సో కాబట్టి చిత్త క్లేశములలో మొట్టమొదటిది అవిద్య రెండవది అస్మిత అహంకారం అజ్ఞానం చేతనం పరిచ్ఛిన్న భేదం పెట్టుకుని నేను భిన్నము దాని అహంకారం పుడుతుంది తర్వాత రాగము ద్వేషము తర్వాత అభినివేశము అభినవేశము అంటే మరణ భయము అర్థం ఇవి ఈ ఐదు క్లేశాలు తర్వాత కర్మఫలాలు నేను పుణ్యం చేసుకున్నాను పుణ్యం ఒక్కటి చేసుకోగలడా ఎవడైనా పక్కనే పాపం కూడా ఉంటుంది నేను పాపం చేసుకున్నాను నాకు పుణ్యకర్మఫలం కావాలి కొంతమంది అయితే ఇంత పుణ్యం చేస్తే ఇంకా పుణ్యకర్మఫలం రావటం లేదు చేయని పాపం యొక్క పాపకర్మఫలం వచ్చేస్తుంది ఇది పురాణంలో కూడా ఉంది ఎక్కడో ఉంది వాక్యం నాకు గుర్తులేదు లోకంలో ప్రతివాడు ఏమంటాడంటే మేము పుణ్యం చేసి కష్టపడుతున్నాము వాళ్ళందరూ పాపాలు చేసి సుఖపడుతున్నారు అని ప్రతివాడు అంటాడు ప్రతి వాడి కంప్లైంట్ ఏది ఈ కలికాలం వచ్చేసింది ఎందుకు కలికాలం వచ్చిందంటే పుణ్యం చేసుకుని మేము కష్టపడుతున్నాము పాపం చేసి వాళ్ళు సుఖపడిపోతున్నారు ఇది కలికాలం వాళ్ళు ఏం సుఖపడుతున్నారో మీరు ఎరుగుదరా ఇప్పుడు ఈ పాపం చేసిన వాడు ఏం సుఖపడుతున్నాడో మీరు ఎరుగుదరా వాడు ఏం సుఖపట్టలేదు వాడు వీళ్ళకంటే ఎక్కువ కష్టపడతాడు వీడు పు వీడు తనని తాను లేని దుఃఖాన్ని దేవుకుని ఏడవడమే తప్ప వీడు ప్రశాంతంగా ఉండ ఉండొచ్చు ఈ క్షణంలో ఉండొచ్చు ఆ భాగ్యం వాడికి ఉండనే ఉండదు పాప చేసి వాడికి కాబట్టి ఇదంతా కూడా ఒక అజ్ఞానం చేత వచ్చింది తప్ప కర్మఫలము ఏ మలవత్వము మలము అంటే పుణ్య పాపాలే మలం ఈ పుణ్యం ఓ పాపం ఇంకో మలం ఈ రెండు కూడా నా ఉన్నాయి అని ఆత్మయందు యథార్థంగా లేవు నా పరమార్థత ఆత్మస్వరూపంలో ఇవి వాస్తవంగా లేవు ఇప్పుడు చూడండి వాస్తవంగా లేని కష్టాలన్నీ వీడికి వస్తున్నాయి ఇప్పుడు ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు అడవి దారి పూర్వకాలం ముగ్గురు అడవి దారి ప్రయాణం చేస్తున్నారు ఒక ఆయన దొడ్డుగా ఉన్నాడు బాగా టైట్ ఫిట్టింగ్ డ్రెస్ తొడుక్కున్నాడు రెండో ఆయన దొడ్డుగా ఉన్నాడు లూజు ఫిట్టింగ్ డ్రెస్ తొడుక్కున్నాడు మూడో ఆయన బక్కగా ఉన్నాడు లూజు ఫిట్టింగ్ డ్రెస్ తొడుక్కున్నాడు వీళ్ళ ముగ్గురు ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తుంటే బందిపోటు దొంగలు అటకాయించారు అటకాయించినప్పుడు పూర్వం వాళ్ళు ట్టలు ఉప్పించారు ఉప్పు ఉప్పు అంటే ఇప్పుడు ఈ ముగ్గురున్నారు కదా ఈ ముగ్గురులో ఈ దొడ్డుగా ఉండి టైట్ ఫిట్టింగ్ డ్రస్ ఉన్నవాడికి ఆ డ్రస్ మీద మోహం కూడా ఉంది డ్రెస్ మీద మోహం అయ్యో నా ఖరీదైన డ్రెస్ పోతుంది దొడ్డుగా ఉండి లూజ్ ఫిట్టింగ్ డ్రెస్ తొడుక్కున్నాడు ఆయనకి డ్రెస్ మీద మోహం లేదు లూ బక్కగా ఉండి లూజ్ ఫిట్టింగ్ తొడుక్కున్నాడు ఆయనకి డ్రెస్ మీద మోహం లేదు సరే వీళ్ళ మోహాలకేమి కానీ ఆ బందిపోటు దొంగల నాయకుడు ఏమైనా అంటే ఉప్పండి అన్నాడు ఉప్పండి అంటే ఈ లూజుగా ఉండి బక్కగా ఉండి లూజ్ ఫిట్టింగ్ తొడుక్కుని మోహం లేనివాడు స్టప్ టప్ ఉప్పి ఇదిగో అది అక్కడ వారేసాడు అక్కడ వారేసి హాయిగా నిలబడ్డాడు ఏం చేసుకుంటావో చూసుకో దొడ్డుగా ఉండి మోహం లేనివాడు ఆ దొడ్డుగా ఉన్న కారణం చేత కష్టపడుతో కొంత కష్టపడితో కొంత ఆలస్యంగా ఉప్పి తీసుకోరా అని ఇచ్చాడు వాడికి మోహం లేదు కదా ఈ దొడ్డుగా ఉండి టైట్ ఫిట్టింగు ఆ డ్రెస్సుల మీద మోహం గలవాడు అందరికంటే ఎక్కువ కష్టపడి ఇంత ఆలస్యం ఆ బందిపోటు దొంగ వాడికి ఒళ్ళు బండి ఒక్కటి వేశాడు కారణ పచ్చు ఒప్పో గము దెబ్బలు కూడా తిని అవి ఉప్పి అక్కడ పెట్టాడు ఇది పరిస్థితి ఆ బందిపోటు దొంగ మృత్యువు మనము పాంథులము బాటసార్లము దేహమునందు మమ అహంకారము నావి నావి అని మమకారము ఇవి అహంకార మమకారాలు మమకారము వస్త్రాలు దేహము అహంకారం దొడ్డుగా ఉంది అంటే అహంకారం ఎక్కువగా ఉంది డ్రెస్సు మీద వ్యామోహం ఉంది అంటే మమకారం ఎక్కువగా ఉంది ఇది పరిస్థితి ఇప్పుడు మీరు కథగా అన్వయించుకోండి సరిపడుతుంది యూకన్నా అనిప అంచేతనే బక్కగా ఉండి వేసుకున్న డ్రెస్సు మీద మమకారం లేనివాడు మృత్యుదేవత వచ్చినప్పుడు దండం పెట్టి ఎవరు నువ్వు నేను మృత్యుదేవతను అయితే ఇప్పుడు ఏం చేయమంటావు దేహాన్ని వదిలిపెట్టి ఆ వదిలిపెట్టేశాం తీసుకో ఆ చుట్టూ ఉన్న డ్రెస్సును వదిలిపెట్టి వదిలిపెట్టేశాను తీసుకో పో అని మృత్యుదేవత దండం పెట్టావు అవుతున్నావు మృత్యుదేవత నీ దగ్గర ఏముందని అడగదట నువ్వు ఎవరు అని అడుగుతుంది అంచేతే భగవాన్ రమణ మహర్షి శని గారు వాట్ హ్యావ్ అయ్యి అని కాదు అయ్యా వాట్ హ్యావ్ అని తెలుసుకోవాలని వాడ వాటి హ్యా ఎందుకంటే మృత్యుదేవత వాట్ హ్యావ్ యూ అని అడగదు వాటార్ యూ అని అడుగుతుంది అది వాటార్ యూ అని అడిగినప్పుడు పైకి కళ్ళు తేలేసి వాటాయి అని అప్పుడు అనుకుంటే ఉపయోగం లేదు ఆ దేవత నా దగ్గర ఇంత సామానుంది ఇంత డబ్బు ఉందని చెప్తే ఆ పట్టించుకోదు ఆ దేవత అది అడగదు అసలు వాట్ హ్యావ్ యూ అడగనే అడగదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వీడు కృతార్థుడు కావాలి కానీ ఈ దేహము నేను ఈ దేహానికి చుట్టూ ఉన్నటువంటి సామగ్రులు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ నేను అబ్బో ఇంత వ్యామోహం ఇదే కానీ మరొకట్లేదు వీటి వల్ల ఈ మాలిన్యం అంతా కూడా వీడు నెత్తిమీర వేసుకున్నాడు వస్తుత ఏ మాలిన్యము ఆత్మస్వరూపమునందు లేదు ఇత్యేతమర్థం దృష్టాంతేనా ప్రతిపి ఈ మొత్తం విషయాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి దృష్టాంతాలన్నీ మొత్తం తాత్పర్యానంతని కూడా ఒక దృష్టాంతం కూడా చెప్పి మనకి బోధించటం కోసం ఆచార్యులు అంటున్నారు దృష్టాంతం అంటే కొత్త దృష్టాంతం అనుకున్నారు ఆకాశ దృష్టాంతమే ఒకటే దృష్టాంతం ఇంకా మళ్ళీ రెండో దృష్టాంతం లేదు సో ఆకాశానికి అయితే మలినము అలాగా యథాభవతి లోకే రెండవ అది అర్థం యథాకి అర్థం ఏమిటి భవతి లోకే ఇప్పుడు దృష్టాంతం లోక దృష్టాంతం ఇవ్వాలి లోకంలో ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది బాలానం అవివేకినాం వివేకము లేని వారికి అంటే ఇప్పుడు మాలిన్యము కనపడుతోంది నీలవర్ణం కనపడుతోంది ఈ నీలవర్ణము అది లైట్ స్కాటరింగ్ వల్ల వచ్చింది కాంతి కిరణాలని స్కాటర్ చేస్తాయి ఆకాశం స్కాటర్ చేయడం ఆకాశంలో ఉండే అట్మాస్ఫియర్ స్కాటర్ చేస్తుంది అందువల్ల ఇక్కడ కనెక్షన్ దెబ్బతింది ఇక్కడ ఆ ఇప్పుడు పికప్ అవుతుంది కాబట్టి లైట్ ఉంటుంది గ్రీ బ్లూ కలర్ ఉంటుంది నీలవర్ణము నీలవర్ణం అట్మాస్ఫిరిక్ ఫినామినా అట్మాస్ఫియర్ ఉండబట్టి మీకు నీలవర్ణం కనపడుతుంది అంతే ఆకాశము నీలవర్ణము కలది కాదు ఆ తేడా తెలియదు వాడికి అంచేతనే అవివేకినాం అన్నారు బాలానాం అవివేకినాం గగనమాకాశం ఇంతకుముందు ఆకాశం ఉన్నారు ఇప్పుడు గగనం అన్నారు ఆచార్య ముందు శ్లోకాల్లో గగన శబ్దం మొట్టమొదటిసారి వాడారు డజన్ మ్యాటర్ వన్ ఆన్ ది సేమ్ ఘన రజో ధూమాది మలైర్ మలినం మలవత్ అవివేకులు ఏమనుకుంటారంటే ఈవేళ ఆకాశము మలినముగా ఉన్నది అంటే మాలిన్యమును కలిగి ఉన్నది ఏమిటి మాలిన్యము ఘన మేఘాలు కావచ్చు రజ ధూళి కావచ్చు ధూళి అంటే ధూళి అంటే మీకు ఈ వెహిక్యులర్ ట్రాఫిక్ యొక్క పొగ ఆ ధూళి అదంతా వచ్చి అంత ఫాగుగానే ఉంటుంది ధూమం పొగ కావచ్చు ధూళి కావచ్చు ఆది శబ్దం చేత మీరు మంచు పొగ మంచు దాన్ని గ్రహించవచ్చు సో ఇటువంటి వాటితోటి మాలి ఈ మాలిన్యములన్నీ ఉన్నాయా ఆకాశమునందు అనుకుంటాడు ఎవడు అవివేకి మరి వివేక్ ఏమనుకుంటాడు నగనం మలవత్ యాథాత్మ్య వివేకినాం ఆకాశము యొక్క యథార్థ స్వరూపం తెలుసున్నవాడికి గగనము మాలిన్యము గలది అని వాడు ఎప్పుడూ అనుకోనే అనుకోడు అలా అనుకోనే అనుకోడు మేము ఉన్నమాట చెప్తున్నా అలా అనుకోవడానికి అలవాటు పడితే అలాగే అనుకుంటా ఇప్పుడు ఈ గ్రహణం ఉందనుకోండి నేను సూర్యుడికి గ్రహణం పట్టిందని నేను అనుకోను నాకు ఎవరన్నా ఒకప్పుడు ఆఫీస్కే నాకేదో అభ్యంతరాలు అనిపించుకోవడానికి నేను అనుకోను గ్రహణం పట్టిందని సూర్యుడికి గ్రహణం పట్టడం ఏంటి మనకి పట్టింది గ్రహణం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు పట్టింది గ్రహణం నేనేం చేస్తాను స్నానం చేసుకుని ఉన్నమ శివ జపం చేసుకుంటాను ఎందుకో మహర్షులు చెప్పారు చేసుకుంటాను దాంట్లో నష్టమే ఉంది ఏదో ఒక ఏదో ఒక బహన ఏదో ఒక మిష పెట్టుకుని మనం ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి స్నానం చేయాలి ఏదో అట్మాస్ఫిరిక్ ఫినామినా ఏవో ఉంటాయి అట్మాస్ఫియర్లో ఆ కిరణములు వాటిల్లో ఏవో మార్పులు చెట్లు ఏవైనా ఉండొచ్చు కాబట్టి ఎందుకు చెప్పారో చెప్పారు దీన్ని ప్యాస్ ప్యాస్కల్స్ వేజర్ అని అంటారు ప్యాస్కల్స్ వేజర్ అని ఉంది ప్యాస్కల్ సైంటిస్ట్ వేజర్ అంటే పంద్యం ఇది ఫేమస్ ఇది ఫిలాసఫీలో దేవుడు ఉన్నాడా లేడా అని ఒక ప్రశ్న ఉంది దేవుడు ఉన్నాడని పందె పందెం కట్టాలి ఊరికే కబుర్లు చెప్పడం కాదు ఓ వంద డాలర్లు పందెం దేవుడు ఉన్నాడా లేడా పందెం అంటే ప్యాస్కల్ని పందెం కట్టతావా అని అడిగారు సైంటిస్ట్ ఆయన అంటే కడతాను ఎంత ఇదేమి కడతావు ఉన్నాడని కడతాలో అని చెప్పాడు అంటే నీకు తెలుసా తెలుసో మాన్నో ఉన్నాడని పందెం కడతాను అని చెప్పాను నువ్వు చూసావా నేను చూడలేదు కానీ పందెం కట్టడం వస్తే ఉన్నాడని కడతాను దీన్ని ప్యాస్కల్స్ వేజర్ అంటాను అదే రకంగా గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుంది మాలిన్యం వస్తుందా బాగుందా ఏమో నాకు అదేం తెలీదు స్నానం మటుకు చేస్తాను ప్యాస్కల్స్ వేజర్ పోన్ ఏదో చెప్పాను చేస్తంగా సో నేను సూర్యుడికి గ్రహణం పట్టిందని నేను అనుకోను ఎందుకంటే సూర్యుడికి గ్రహణం పట్టడం ఏంటండి ఏమన్నమాటది ఘనఛన్నమర్కం ఘనఛంద దృష్టి నిష్ప్రభం మన్యతే జాతమూఢ ఇది ఎక్కడో పట్టుకొచ్చాను నేను ఈ శ్లోకం ఎక్కడో ఉన్నది ఎక్కడ ఉందంటే ఈ సిద్ధి గ్రంథాల్లో ఇష్టసిద్ధి స్వరాజ్య సిద్ధి సంక్షేప ఇలాంటి గ్రంథాలు అద్వైత వేదాంతాల్లో వాటి నుంచి వచ్చింది అది కాబట్టి అది అదుకోవడాన్ని బట్టి ఆకాశము నీలము అని మీరు అనుకుంటూ ఉంటే ఇంకా అదే పనిగా అనుకుంటూ ఉంటారంటే ఆకాశం నీలం ఆకాశం నీలం ఆకాశము నందు నైల్యము లేదు అదేవిధంగా అసలు పాయింట్ ఆకాశం కాదు అసలు పాయింట్ ఏంటంటే ఆత్మ చైతన్యమునందు పుణ్యపాపములు లేవు ఆత్మ అనే సూర్యుడికి గ్రహణం పట్టదు ది పాయింట్ తథాభవతి ఆత్మాపరూపీ ఆత్మ పరము ఆత్మ ఎప్పుడు పరమే ఆకాశము పరము పరము అంటే అతీతము అంటే అతీతము అంటే అసంస్పృష్టము అంటే మీకు ఈ అట్మాస్ఫియర్లో వచ్చే మాలిన్యము నీలవర్ణము బ్లాక్ కలరు ఇవన్నింటినీ ఇవేవి కూడా ఆకాశమును స్పృశించవు ఆకాశంలోనే కానీ ఆకాశాన్ని స్పృశించవు అదేవిధంగా ఆత్మ ఈ సుఖ దుఃఖముల చేత స్పృశించబడదు పుణ్యపాపముల చేత స్పృశించబడదు కాబట్టి సకల ద్వంద్వములచే అసంస్పృష్టము అజ్ఞాన తత్కార్య అసంస్పృష్ట అజ్ఞానము చేత కానీ దాని కార్యములైనటువంటి మోహము ఇత్యాదుల చేత కానీ ఆత్మస్పృశించబడదు అది పరహ అంటే అర్థం అది ఎంత బాగా రాశారో చూడండి ఆయన టీకాకారుణం అటువంటి ఆత్మ యహా విజ్ఞాత ఆత్మ తెలుసుకుంటూ ఉంటుంది పుణ్యమైతే పుణ్యాన్ని తెలుసుకుంటుంది పాపమైతే పాపాన్ని తెలుసుకుంటుంది తెలుసుకునేది ఆత్మ కానీ ఆ పుణ్యపాపములను పొందేది ఆత్మ కాదు యహా విజ్ఞాత ప్రత్యక్లేశకర్మ ఫలమలై మలిన అబుద్ధానాం అదే అంటే ఆత్మ ప్రత్యక్ ప్రత్యక్ అంటే అర్థం ఏంటో తెలుసునండి సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని అర్థం ఇప్పుడు బుద్ధిలో సుఖం వచ్చిందనుకోండి దానికి ఆత్మసాక్షి ఆత్మసుఖి కాదు సుఖ సాక్షి ఆత్మ దుఃఖి కాదు దుఃఖ సాక్షి బుద్ధిలో పుణ్యం ఉందనుకోండి మంచి సంకల్పం పుణ్యం పాప సంకల్పం పాపం పుణ్య సాక్షి పాప సాక్షి అది ప్రత్యేక అటువంటి ఆత్మ ఆత్మయందు క్లేశములు అంటే అవిద్యాస్మిత ఇత్యాదులు రాగద్వేషములు కర్మఫలములు అంటే సుఖదుఖములు మొదలైన మాలిన్యములు దానికి వచ్చి అది మలినమవుతుంది అని ఎవడంటాడు అబుద్ధానా బుద్ధులు కాని వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తుంది బుద్ధులు కాని వాళ్ళు అంటే ఎవరంటే ప్రత్యగాత్మ వివేకరహితానాం ఆత్మ ప్రత్యక అంటే సకల బుద్ధి ప్రత్యయ సాక్షి బుద్ధి లక్షణముల చేత స్పృశించబడేది కాదు అనే వివేకములేని అజ్ఞానులు అలా అనుకుంటారు అనుకుని ఆత్మయందు ఈ మాలిన్యము గలది అని వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు మరి వివేకం గల వాళ్ళ మాట ఏమిటి ఆత్మవివేకవతాం ఆత్మయందు మాలిన్యమును ఆత్మవివేకము గలవాడు ఎప్పుడు అమ్ముకోడు అంచేతనే ఒక మహర్షి వెళ్ళాడు అంగిరసుడి దగ్గరికి శౌనక మహర్షి వెళ్ళాడు ముండకోవలో అంగిరసుడు ఏమను బోధించాడు నీ నువ్వు తత్వమసి లేకపోతే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి నువ్వు పరబ్రహ్మస్వరూపుడు కోరు బోధించాడు సపోజ్ మహర్షి బదులుగా ఒక క్రిమినల్ వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఏమైనా బోధిస్తాడు తత్వమశేనే బోధిస్తాడు మరోలా ఏం బోధించదు చూసుకుంటాడు వచ్చిన వాడి యొక్క జిజ్ఞాస లక్షణం చూసుకుంటాడు వాడి యోగ్యత చూసుకుని వీడికి తెలుస్తుంది అన్నట్లయితే చక్కగా నువ్వు తత్వమశే అని లేకపోతే ఏం చేస్తాడు వెళ్ళి కొంతకాలం తపస్సు చేసుకోలేకపోతే కర్మయోగం చేయని బోధిస్తాడు అంతేకాని నీవు పాపివి అని ఎన్నడూ అవివేకం గల వాళ్లే అలాగా మాట్లాడతారు వివేకవంతులు అలా ఎప్పుడు మాట్లాడరు నహి దేశృడ్వత్ ప్రాణ్యధ్యాతోద కఫేన తరంగాదిమాన్ వీడు తృడ్వత్ ప్రాణి త్రుట్ అంటే దాహం దాహము కలిగిన ప్రాణి అది ఒక పశువు కావచ్చు మనిషి కావచ్చు మనిషిని తీసుకోండి రుడ్వత్ ప్రాణి వీడికి దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు మీకు అంతటా నీళ్లు కనపడతాయి దాహం వేసినప్పుడు ఎడ ఎడారిలో నడుస్తున్నాడు ఊషర దేశం ఊషర దేశం అంటే నేల అంటే అక్కడ మొక్క మాను ఏం ఉండదు బూడిది బూడిదిగా ఉంటుంది దాంట్లో నడుస్తున్నాడు ఎండగా ఉంది దాహం వేస్తోంది ఆ కిరణాల్లో వాడికి కిరణాలు కళ్ళలో పడినప్పుడు నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది దాహం వేసేవాడు కనిపిస్తుంది దాహం వేయని వాడికి అంత బలంగా అనిపించదు అంటే మన పరిస్థితి కూడా ఈ భ్రాంతికి దోహదం చేస్తుంది వాడికి ఏం కనపడుతుంది అక్కడ ఉదకము కనపడుతుంది ఉదకం ఉదకం అంటే నీరు ఇంకా ఏం కనపడుతుంది నొరగ కూడా కనపడుతుంది పైగా తరంగాలు ఎలాగూ కనపడతాయి బుడగలు కూడా కనపడతాయి ఇవన్నీ కనపడతాయి పైకి ఇవన్నీ ఉన్నాయంటాడు అక్కడ ఆ దేశంలో ఏ ఏమీ లేవు అలాగే వీడి సంస్కారాలను బట్టి వీడికి పుణ్యపాప సంస్కారాలు బలంగా ఉంటాయి ఆ సంస్కారాన్ని బట్టి వీడు పుణ్యాత్ముడు వీడి పాపి అనే ఆ రకంగా ఆత్మస్వరూపం మీద పుణ్యపాపాలని అధ్యానోపం చేసుకుంటూ ఈ అజ్ఞానులు కాలక్షేపం చేస్తారు అది వాడి సంస్కారం యొక్క దోషం తప్ప ఆత్మస్వరూపానికి మాలిన్యములు ఏమీ లేవు ఇప్పుడు ఆ ఉషర దేశమునందు ఈ దోషాలన్నీ ఉంటాయా ఉండవు అదేవిధంగా నా ఆత్మా అబుధారోపిత క్లేశాది మలినో భవతి మీకు రహస్యం చెప్తా ఇప్పుడు ఈ జగత్తులో సుఖముందా దుఃఖం ఉందా అని అడిగితే సుఖముందు ఆసక్తి కలవాడికి ఈ జగత్తు దుఃఖరూపంగా కనపడుతుంది సుఖమందు ఆసక్తి కలవాడికి అనాసక్తుడికి ఈ జగత్తు సుఖరూపంగా కనపడుతుంది అది సంగతి ఇప్పుడు చిదంబరం వేసిన కమిటీ అది తెలంగాణకు అనుకూలమా ప్రతికూలమా చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి చూస్తాను కానీ కేకే గారికి అది అనుకూలంగా కనపడండి కేఎస్ గారికి కేఎస్ గారిని ఒక ఆయన ఉన్నారు ఆయనకి అది ప్రతికూలంగా కనపడింది మీకు ఎలా కనపడిందో నాకు తెలియదు నాకు అసలు ఎలాగూ కనపడలేదని ఎందుకంటే అది పరబ్రహ్మ లాగా ఉంది అది అది ఏమీ దాని గురించి ఇటని కానీ అటని కానీ ఏమీ చెప్పేందుకు వీలుగా లేదది చెప్పలేమేమో వీ డోంట్ నో సో మన సంస్కారాన్ని బట్టి కనపడుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా సంసార సుఖమునందు ఆసక్తి గలవాడికి సంసారం దుఃఖాత్మకంగా కనపడుతుంది ఎందుకంటే వీడు ఆసక్తి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అస్తమానం అనాసక్తుడికి అంటే సంసార సుఖముందు ఆసక్తి లేని వాడికి అర్థ బాగానే ఉంది కదండి అంటాడు వాడు ఈ ఊషధ దేశ దృష్టాంతంలో మీరు గమనించదగ్గదది ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురువ్యో నమీ ఓం తస్వత్ శ్రీకృష్ణా